శరణను నేజొచ్చినది నీవు మన్నించేది ఇరవైన గురుతుగా కిందు కూడబెట్టేవా ఇంగిలినోరు వెట్టుక ఏ మాటలాడినాను సంగతిగా నవినేడు సత్యమయ్యీనా అంగనల మోహమునా అంతరంగానబెట్టుక ముంగిట ఆచారాలు ముఖ్యమయ్యీనా ఆశలు మెడగట్టుక అన్నీ చదివినాను దోషములెల్లామాని దొరనయ్యేనా రోసాలు రోతమేను గడగితే వేసాలయ్యే తోచుగాక వేరే పుణ్యమున్నదా ఘన సంసారముమోచి కర్మమెంత చేసినానో తనుదా జన్మించినట్టి తప్పుదీరీనా ఎనలేక శ్రీవెంకటేశా నన్ను ఏలితివి తనిసి నేను తమకించేనా